విశేషమైన బాధ్యత నే గృహిణి గారు లేచేటప్పటికీ గృహ యజమాని గారు లేచి ఉండాలట ఇది ఈయన ధర్మం ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని గృహిణి గారు లేచిన తర్వాత గృహ యజమాని గారు లేవడం అధర్మం అంజ్ గృహ యజమాని ముందే లేవాలి గృహిణి గారు కూడా లేవాలి గృహిణి గారు లేచి ఆవిడ బండ్లు ఆవిడ సుప్రభాత సేవలో ఆవిడ మునిగిపోయి ఉంటే గృహ యజమాని గారు ఆయన బండిలో ఆయన ఉండాలి ఆయన జానం ఆయన జాపం ఆయన ఆయన పరిస్థితి ఆయన ఆయన సంధ్యావందన ఎట్సెట్రా ఎట్సెట్రా ఏ సాధన ఆ సాధన ఇలా మన రోజువారీ దైనందిన దినచర్యని సనాతన ధర్మం ఇలా అందించింది కానీ మానవులు రోజువారీ జీవితంలో పని కోసమే పుట్టినట్టుగా వాడు అనుకున్న దాన్ని చేయడం కోసమే పుట్టినట్టుగా లేస్తూనే పుస్తకాలు ముందు ముందేసుకోవడం లేస్తూనే ఏమంటాడు వాడు సి ప్లస్ ప్లస్ జావా డేటా అదేంటి ఏమిటో రకరకాల పుస్తకాలు పిల్లలు చూస్తూ ఉంటారు వాడు పుస్తకం పక్కనే పెట్టుకు పడుకుంటాడు వాడు అర్ధరాత్రి మెలకు వచ్చినా తెల్లారజానం మెలకు వచ్చినా లేచే ఆ పుస్తకం చదువుతాడు భగవద్గీత కంటే ఉత్తమమైంది అయిపోయిందని వాడి అభిప్రాయం భగవద్గీత చదవమంటే మాత్రం పొరపాటు కూడా అలా చదవడు ఇలాగా తాను అనుకున్న ప్రపంచంలో మునిగిపోవడం అనేది చలనశీలమైన పదం ఇది కదిలిపోయే విధానం కథలని దానిని గుర్తించే పని మొదట చేసి అలా ఉండి మిగిలినవన్నీ వ్యవహరించు కథలకు ఉండి వ్యవ అవ్యవహారీగా ఉండి వ్యవహరించు ఇది గుర్తుపెట్టుకో సనాతన ధర్మ మానవులందరికీ బోధించిన గొప్ప సూత్రం ఏమిటంటే నాయన నువ్వు పనైనా చేయి అది నిషిద్ధకర్మై ఉండకూడదు సదాచారం అయి ఉండాలి సత్వగుణాన్ని పెంచేదై ఉండాలి అవ్యవహారిగా ఉండి వ్యవహరించడానికి అనుకూలమైన వ్యవహారం ఏదైనా చెయ్యి జ్ఞానపూర్వక కర్మాచరణ చెయ్యి స్వధర్మ నిష్ట కలిగి ఉండి చెయ్యి పరమాత్మ అర్జునుడిని యుద్ధం చేయొద్దని చెప్పలే నువ్వు యుద్ధం చెయ్యి ఎవరు చేద్దన్నారు నీ స్వధర్మం అది క్షత్రియుడుగా నీ స్వధర్మం అది అయితే నువ్వెక్కడు చేయాలి నీ స్వధర్మాన్ని పరమాత్మ చేతిలో పని ముట్టుగా పరమాత్మగా చేయి నష్టం లేదు అసలు పరమాత్మగా చేసామంటే నీకే తగాద లేదు అలా చేయలేకపోయావు పరమాత్మ చేతిలో పనిముట్టుగానైనా చేయి శరణాగతుడవై చేయి అదైనా పర్వాలేదు అంతేగాని ఈ రెండు స్థానాలని రెండు స్థాయిలని రెండు స్థితులని విడచి నువ్వు ఏ వ్యవహారం చేసినా అది అధ్యయనమే కావచ్చు చాలా మంది సాధకులు ఏమండి ఇలా చూపిస్తారు ఏమంటే ఇన్ని వేల పుస్తకాలు చదివానండి గత ఎన్ని ఏళ్లలో అయితే ఏమిటంటే ఎప్పుడు ఇంద్రియాల ద్వారానే కదా చదివావు సధర్మాన్ని గుర్తించావా స్వరూపజ్ఞానాన్ని గుర్తించావా స్వాత్మనిష్ఠుడు అన్నదే అక్కడ ప్రమాణం బంధ మోక్షములంటే ఏమిటో తెలిసినాయా ఏది బంధము ఏది మోక్షం ఈ నిర్ణయం పొందేవా అన్న ప్రశ్నలు సాధకుండి మొదటి క్లాస్ నుంచి వందో క్లాస్ వరకు సేమ్ ప్రశ్నలే అందుకని శంకర భగవద్పాదులు కోహం బంధహ విచారణకు మొదటి ప్రశ్న కోహం బంధహ బంధం అది తెలిస్తే గాని మోక్ష నిర్ణయం ఎవరు దేనితో బంధితము బాధితము అయితే దాని నుంచి విడిపడవలసిందే నేనండి స్వరాల మీద రాగాల మీద నాట్యం ఆడతానండి ఏ స్వరాలైనా పలుకుతాయండి నాకు అన్నాడు అనుకోండి అంతా ఈయన ప్రతిభైన సంగీతం ఈశ్వరదత్తం ఈశ్వరానుగ్రహం లేకపోతే ఒక రాగం కాదు కదా ఏ సాపాసాలు కూడా పలకవు నాలాంటి వాడికి ఎందుకని ఈ జన్మలో అనుగ్రహం లేదు మ్యూజిక్ ఇయర్ ఉండవచ్చు చాలామంది సంగీతాన్ని వినేటటువంటి శక్తి ఉండవచ్చు పాడగలిగే శక్తి అందరికీ ఉండవచ్చు ఆ కంఠస్వరం అందరికీ ఉండదు మా శ్రీమతి గారు నన్ను చాలాసార్లు సంగీతం మేస్టర్లకి తీసుకెళ్ళింది మా ఆయన కొద్దిగా సంగీత నిర్మాణం ఈయన సంగీతానికి పనికిరాడు అమ్మా ఉపన్యాసాలకి పనికొస్తా ఉన్నారు ఎందుకంటే బోల్డ్ వాయిస్ ఈ బోల్డ్ వాయిస్ సంగీతానికి పనికిరాదు కాబట్టి ఆఖరికి చూడండి నీకు ఇంద్రియ ధర్మాలు కూడా దానికి అనుగుణమైన ఇంద్రియ ధర్మాలు ప్రాప్తించాలన్నా కూడా ఈశ్వర ఉండాలి ఈశ్వర అనుగ్రహం ఉండాలి సాధన ద్వారా చేసేస్తానండి బాబు అంటే నేను పాడితే ఇప్పుడు ప్రపంచం అంతా పరిగెడు ప్రమాదం మాట్లాడితేనే సులభం అందుకని ఈశ్వరుడు ఈ జన్మకి మాట్లాడే అవకాశం ఇచ్చాడు కదా కాబట్టి దాన్ని సద్వినియోగించి అంతేగాని పాడే అవకాశం ఇవ్వలేదే అని ఏడవ మాట ఈ అనుకోవడంలో ఉన్న తగాదాలు ఇవన్న ఇవన్నమాట మానవుడు ఏమిటంటే ప్రతిదీ అనుకోవడంతోనే ముడిపడిపోతుంటాడు అనుకోణం అంతా చలనశీలమైంది ఇంద్రియ ధర్మాలు జాగ్రత్తగా గమనించి విరమించు విరమించు గత రెండు శ్లోకాల నుంచి మనం చెప్తున్నది ఒకటే సూత్రం ఏమిటంటే విరమించు రమించకు చదు విషయములు ఇంద్రియములకు దృశ్యములై ఉన్నట్లు ఇంద్రియములు మనస్సుకు దృశ్యమై ఉన్నది అంతే దృగ్దృశ్య వివేకాన్ని నేర్పుతున్నాడు సింపుల్ గా వాడు చూసాడండి వాడు చూస్తే బ్రహ్మాండంగా పౌర్ణమి వెన్నెల అంటారా పౌర్ణమి వెన్నెల బయటకు వచ్చి చూస్తే నాకేమో గుండ్రంగా చంద్రుడు ఆకాశంలో ఓ బంతిలాగా కనబడుతుంది అంటే పౌర్ణమి వెన్నెల అదేదో వైపరీత్య ధర్మం అలాంటి వైపరీత్యాలు ఎప్పుడు నాకు తోచలేదు ఏమిటంటే అది ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నాం బాబు ఇక్కడ ఇదో బంతి అదో బంతి మన మధ్యలో ఉండు చూస్తున్నావు